దాని అవసరం ఆ కవి హృదయం తెలుసుకోవాలి మనం చాలామంది పీఠికలు విజ్ఞప్తి పక్కన పడేసి నేరుగా గ్రంథంలోకి వెళ్తారు పీటిగా విజ్ఞప్తి కనుక చూస్తే ఇంతకుముందు చదివిన భగవద్గీత తాత్పర్య వ్యాఖ్యానాలకి ఇప్పుడు వీరు చెప్పేటువంటి తాత్పర్య వ్యాఖ్యానాలకున్న తేడా ఏదో కవి హృదయంగా వారు చెప్పి వారు మనకి ఏ విధంగా ఈ పుస్తకాన్ని మనసు యొక్క ఏ దృక్పథంతో దీన్ని స్వీకరించాలనేది ఉంటుంది పీటికలో తన ప్రత్యేకత ఈ గ్రంథం యొక్క వ్యాఖ్యానంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంత ముందు కంటే ఇప్పుడు ఆయన అంతా కూడా పాఠకులకి వివరిస్తారు ఇది ఒక పురాణము ఒక కథగా కాకుండా ఈ కురుపాండవ యుద్ధం కొంతమంది మనుషుల మధ్య జరిగింది కాకుండా ఆ పేర్లు పెట్టారు ఇక్కడ ధర్మరాజు అని ధృతరాష్ట్రుడని కృష్ణ పరమాత్మ ఆ పేరుకు తగినటువంటి స్వభావము పేరుకు తగినటువంటి అనుభవము ఆ పేర్లు ఉన్న ప్రకారంగా అతను నడిచేటువంటి నడక తీసుకునేటట్లయితే అందరికీ అర్థం కావటం కోసం ఒక పాత్రను సృష్టించి పాత్ర ద్వారా ఒక కథగా నడిపి కథ ద్వారా సందేశాలు ఇవ్వటం అనేటువంటిది ఒక సంప్రదాయం కొన్ని చోట్ల విషయం చెప్పి ఉదాహరణకి కథలు చెప్తారు కొన్ని చోట్ల కథలు చెప్పి కథలో విషయాన్ని అంతరార్థంగా గుచ్చి చెప్తారు ఉదాహరణకి కట్టోపనిషత్తు నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు అనేటువంటి గురువు దగ్గర బోధ వినటంగా ఉంటుంది అంటే కథలోనే సారం ఉంది కొన్ని చోట్ల కథ కాకుండా నేరుగా విషయం చెప్పుకుంటూ అర్థం అవడానికి దృష్టాంతంగా అక్కడక్కడ కొన్ని కథలు చెప్పడం జరుగుతుంది భగవద్గీత కూడా ముందు కథగా చెప్పి కథలో ఉన్న పాత్రల ద్వారా ఒక నీతి సందేశము ధర్మాధర్మాల మధ్య జరిగినటువంటి యుద్ధంగా చెప్పడం జరిగింది కేవలం ఇంతవరకైనా ధర్మాధర్మాల మధ్య యుద్ధమా అంటే అనాత్మభావం నుంచి ఆత్మభావనకి వెళ్ళటానికి అనాత్మభావంలో ఉన్నటువంటి అజ్ఞాన వృత్తుల వల్ల జీవుడికి జీవభావం వచ్చి శరీరము లేక అన్నమయ్య కోసమే నేను అనేటువంటి తాదాత్మ్యతతో ప్రవర్తించినప్పుడు అతను ఆత్మానాత్మ వివేకంతో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుంటూ అక్కడ భగవంతుని యొక్క శక్తిని ఆ భగవంతునికి దేవదూతలు లేక అధిష్టాన దేవతలు అనబడేటువంటి వారి ద్వారా మనలో ప్రేరేపించబడేటువంటి దైవీ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సహకరించాలి ఆ దైవీ వృత్తులని మనం సంపత్తిగా పొందాలి ఆసురీ వృత్తులు అనాత్మ భావాన్ని పెంచేటువంటిది ఏదో అనాత్మభావాన్ని పెంచేటువంటిది ఏదో అనాత్మ వృత్తులు జనన మన హేతు అయినటువంటి వృత్తులు అజ్ఞాన సంబంధించినటువంటి వృత్తులు వీటన్నిటినీ కూడా మన సాధకులు జయించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి యుద్ధంలో గెలుపోవటములు అనేటువంటిది ఎలా ఉన్నప్పటికీ చివరికి మనం ఆసురీ సంపత్తిని నిర్జించి దైవీ సంపత్తిని పెంపొందించుకున్న తర్వాత మనకి ఆత్మానుభవం వస్తుంది ఆత్మానుభవం అంటే జ్ఞానము అది లేకపోవడం అజ్ఞానం స్వస్వరూప జ్ఞానానికి వెళ్ళినప్పుడు స్వస్వరూపంలో నిష్ట పొందినప్పుడు జ్ఞానం కూడా ఆగిపోతుంది కాబట్టి జ్ఞానం కూడా లేదు అందువల్ల నిజమైన స్వాతంత్రం ఏమిటి ఈ గ్రంథానికి స్వరాజ్యం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అనేది ఈ విజ్ఞప్తిలో ఉన్నది స్వరాజ్యమనుడు గ్రంథమున స్వరాజ్య శబ్దమునకు అర్థమును విశదీకరించినాను గ్రంథకర్త రాస్తున్నారు ఇది ఇట్టి స్వరాజ్యమునకు సంబంధించినది ఒకటిచే శ్రీ భగవద్గీతకు స్వరాజ్య భగవద్గీత అనుడు నామకరణము వనరించి తిని బ్రహ్మనిష్టయందు కూర్చున్నది మొదలు బ్రహ్మమున లీన వరకు చేయు ప్రయాణమునకు కర్మయోగమనియు బ్రహ్మమున లీనమై శ్వాసయు సంకల్పములను అణగిన పెమ్మట మిగిలియుండెడు బ్రహ్మానంద స్వరూపమును ఉండుటే జ్ఞానయోగమని శ్రీ భగవద్గీత ఎందలి ముఖ్యమైన అభిప్రాయం ఇట్టి బ్రహ్మానంద స్వరూపమున స్థితికే స్వరాజ్యము అని పేరు ఈ స్వరాజ్యమును గురిచే భగవద్గీత విస్తృతముగాను విపులముగాను వివరించి ఉండుటచే దీనికి శ్రీ స్వరాజ్య భగవద్గీత నామకరణము